శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచకోశ వివేకము అనబడు తృతీయ ప్రకరణంలో నాలుగు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం ఇంత దగ్గర అన్నం యొక్క వికారం అయినటువంటి స్థూల శరీరము ఏదైతే అన్నమయ్య కోశం అనబడుతుందో అది ఆత్మ కాదు ఎందుకనంటే తదా తదభావత ఉత్పత్తి కంటే పూర్వం గాని మరి మరణించిన తర్వాత గాని అది వండుట లేదు ఉత్పత్తి వినాశాలు కలిగినది కార్యమున్నందువలన అది అనిత్యము అనాత్మ ఆత్మ కాదు అని అన్నమయ్య కోసం యొక్క స్వరూపాన్ని మరి దాని యొక్క అనాత్మత్వాన్ని చూపెట్టి ఇప్పుడు ఉత్తర గ్రంథాన్ని చెప్తూ ఉన్నాడు గ్రంథకర్త ఇరవై ఏడవ అంకం చూడండి ఏవం అన్నమయ్య కోశే అనాత్మత్వం ప్రదర్శ ప్రాణమయ కోశ స్వరూపం తది అనాత్మత్వంచ దర్శయతి పూర్ణయతి ఈ ప్రకారంగా అన్నమయ్య ఒక స్వరూపాన్ని మరి అనాత్మత్వాన్ని ప్రదర్శించి చూపెట్టి ఇప్పుడు ప్రాణమయ కూడా ఆత్మ కాదు అని చెప్తూ దాని స్వరూపాన్ని చెప్తూ ఉన్నాడు శ్లోకం చదవండి ఐదో శ్లోకం పూర్ణో దేహే బలం యన్ అక్షాం య ప్రవర్తక వాయు ప్రాణమయ ఆత్మా చైతన్యవర్జనాత్ యే పూర్ణ బలం యన్ అక్షాణం ప్రవర్తక వాయు ప్రాణమయ అసౌ ఆత్మా నైతే సంపూర్ణ దేహాన్ని వ్యాపించి మరి దేహానికి బలమునిస్తూ ఇంద్రియాలను వాటి వాటి విషయాల ఎందు ప్రవృత్తం చేస్తూ వాటికి ప్రవర్తకమైనటువంటి ఏదైతే వాయువు ఉన్నదో ఆ వాయువే ప్రాణమయ అనంటూ దాని స్వరూపం చెప్పినాడు ఇక అది ఆత్మ కాదు అనంటూ అసౌ ఆత్మ నా ఇది ఆత్మ కాదు అని చెప్పినాడు హేతు ఏమిటి చైతన్యవర్జనాత్ అంటే జడము అని అర్థం ఈ వాయు వికారమైనటువంటి ప్రాణమయ కోసం ఏదైతే ఉందో ఇది జడం ఉన్నది కదా అందువల్ల ఏది జడముంటుందో అది అనాత్మ ఉంటుంది ఆత్మ కావడానికి అవకాశం లేదు అని ఆ ప్రాణమయ కోసం యొక్క అనాత్మత్వాన్ని కూడా చూపించాడు ఇరవై అంకం చూడండి యహ వాయు దేహే పూర్ణ పాదాది మస్తక పర్యంతం వ్యాప్త సన్ ఏ వాయు శరీరం సంపూర్ణంగా పాదాది మస్తక పర్యంతం పాదములు మొదలుకొని తల వరకు శరీరం అంతా ఏదైతే వ్యాపించి ఉండి బలం యచ్చన్ అంటే వ్యాన రూపేన సామర్థ్యం ప్రయత్న్ వ్యాన రూపంలో ఈ శరీరం కూడా వ్యాపించి ఉండి మరియు సామర్థ్యాన్ని అక్షానాం అనగా చక్షురాదీనాం ఇంద్రియాణ ప్రవర్తక అంటే ప్రేరకు శరీరం అంతా వ్యాపించి ఉండి శరీరానికి బలం నిస్తూ మరి ఇంద్రియాలకు అంటే శ్రోత్ర తక్కువ చక్షు గ్రాన అట్లే కాక్ పానపాది వాయువు పస్తాలు ఏవైతే కర్మింద్రియాలు ఉన్నాయో వీటి అన్నిటిని కూడా ప్రేరేపిస్తుంది వాటి వాటి విషయాల్లో ప్రవృత్తి కావడానికి ప్రేరకమై ఉన్నది ఎవరు ఈ ప్రాణం ఇప్పుడు అనుభవంతో విచారం చేయండి శరీరంలో ఏదైతే బలం ఉన్నదో ఆ బలము నీకు ఎందువల్ల వచ్చింది ఎవరి వల్ల వచ్చింది అంటే వాయువు వల్లనే వచ్చింది వాయువు లేకపోతే ఈ శరీరము నిర్వీర్యమై శవమైపోతుంది కాబట్టి ప్రతి అవయవము సవ్యంగా దాని యొక్క పనిని చెయ్యాలంటే కార్యాలు చేయాలంటే సామర్థ్యం ఏదైతే ఉండదో శరీరంలో అది వాయువు వల్లనే వచ్చింది చూడ ఏదైనా ఒక బరువును మీరు లేబట్టాలంటే మీరు ఏం చేస్తారు కుంభకం చేస్తారు వాయువుని శ్వాసకోశాల్లో నింపుకొని దాన్ని బిగబట్టి బరును లేపుతారు వాయువును బిగబెట్టినప్పుడే ఆ బరువు లేస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఆ బరువును లేపలేరు వాయువును బిగబట్టినప్పుడే ఆ బరువు లేస్తుంది చూసారా అంటే ఇప్పుడు ఆ బరువును లేపడానికి బలం దేని వల్ల వచ్చింది అంటే వాయువు వల్లనే వచ్చిందని స్పష్టమవుతుంది మరి ఇంద్రియాలు కూడా శబ్ద స్పర్శ రూప రసగంధ అనే విషయాల్లో అవి ప్రవృత్తి కావడానికి కూడా వాయువే ప్రవర్తకమున్నది అదే శ్రేష్టమైంది శరీరంలో ప్రాణ సంవాద ప్రకరణంలో ప్రశ్నోపనిషత్తు మరియు అన్యత్ర కూడా చెప్పబడింది ఇంద్రియాలు మరియు ప్రాణము ఇవి పరస్పరము కలహించుకుంటాయి అంటే అహం శ్రేయస్సే అహం శ్రేయస్సే నేను శ్రేష్టము నేను శ్రేష్టము అని పరస్పరము కలహించుకుంటాయి అప్పుడు ఇక వాటిలో వాటికి నిశ్చయము చేసుకోలేక అవి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినాయి మనల్ని సృష్టించిన వాడు దేవుడు కదా మన అతడే తీర్పు చెప్పాలి మనలో శ్రేష్ఠుడు ఎవడు అతడే తేల్చి చెప్పాలి అని బ్రహ్మదేవుని దగ్గరికి ఈ ఇంద్రియాలన్నీ కూడా వెళ్ళినాయి ప్రాణంతో సహా ఒక తండ్రి తన కుమారుల్లో ఇతడు శ్రేష్ఠుడు అని చెప్తే మిగతా వాళ్లకు మనసు చూకుమంటది కదా మనసు నారాజైతుంది అందుకని అతడు ఒక యుక్తిని పండినాడు ఏమిటనంటే చూడండి బిడ్డలారా మీరందరిలో ఎవరైతే శరీరం నుంచి నిష్క్రమిస్తారో వారు నిష్క్రమించినప్పుడు శరీరం అమంగళమవుతుందో వారే శ్రేష్ఠులని మీరు తెలుసుకోండి అని యుక్తితో వాళ్లకు ఉపాయం చెప్పినాడు అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా ఒక్కొక్కటిగా శరీరం నుంచి బయటకు వెళ్ళి చూస్తున్నాయి అయితే చక్షురింద్రియము శ్రోత్ర ఇంద్రియము ఇట్లా ప్రతి ఇంద్రియం కూడా శరీరం నుంచి బయటకు వెళ్తే ఆ ఇంద్రియం యొక్క వ్యాపారం మాత్రము కుంటు మిగతా ఇంద్రియాల చేత శరీరం యొక్క సకల వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి శరీరం మాత్రం అమంగళం కావడంలే చివరకు ప్రాణము శరీరం నుంచి నిష్క్రమించడానికి ఉద్యుక్తమైంది అంతే ఇంకా వెళ్ళలేదు ప్రయత్నం చేసింది ఉద్యుక్తమైంది అంతలోనే ఇంద్రియాలన్నీ కూడా విలవిల వాటికి ఉండడానికి ఆస్కారం లేదు ఇక మరణ సమయం ఆసన్నమైంది అప్పుడు ఇంద్రియాలన్ని ఏక కంఠంతో ఉంటాయి అవన్నీ ప్రాణమా ఆగు ఏ ప్రాణమా ఆగు మా అందరిలో నువ్వే శ్రేష్ఠుడవు నువ్వే అని ఇంద్రియాలన్నీ ఉక్కుమ్మడిగా ఏక కంఠంతో నిర్ధారణ చేసి చెప్పినాయి ప్రాణమే శ్రేష్ఠము ఎందుకు అది ఉంటేనే సకల ఇంద్రియాల యొక్క సాగుతుంది వాటి వాటి విషయాల్లో అవి చక్కగా ప్రవృతం కాగలుగుతాయి ప్రాణమే లేకపోతే ఇంకేముంటుందండి శరీరము శవమైపోతుంది అందువల్ల ఈ ప్రాణమే శరీరానికి బలం ఇంద్రియాలకు ప్రవర్తకముగా ఉంటుంది సహ వాయువు ప్రాణమయ ఇక ఈ వాయువే ప్రాణమయ ఇత్యుచతే ప్రాణమయ చెప్పబడుతుంది అని ప్రాణమయ కోసం యొక్క స్వరూపాన్ని చెప్పినాడు ఇప్పుడు దాని యొక్క అనాత్మత్వాన్ని ప్రదర్శిస్తాడు చూడండి అసౌ అపి ఇది కూడా ఇది కూడా అంటే ఏ విధంగా అన్నమయ కోసము స్తూల శరీరము ఆత్మ కాదు అదే విధంగా ఈ ప్రాణమయ కోసము కూడా ఆత్మ నాభవతి ఇది కూడా ఆత్మ కాదు ఈ ప్రాణమయ కోసం కూడా ఆత్మ ఒకటకు వీల్లేదు ఎందుకు హేతు చెప్పాలి కదా తత్ర హేతు మహా చైతన్య వర్జనాత్ ఇది ఆత్మ కాదు అనడానికి హేతు ఏమిటి అని అంటే ఎందుకంటే అనుమాన ప్రయోగంలో హేతు చాలా ప్రధానమైంది ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ప్రాణం లేకపోతే శరీరం శవమైపోతుందో అట్లా అనుమాన ప్రయోగంలో హేతువు ప్రాణ సమానం అది లేకపోతే అనుమాన ప్రమాణానికి స్వరూపమే ఉండదు అందుకని హేతువు చెప్పాలి అనుమానం చేస్తూ హేతు చెప్తే అది అనుమానము యుక్తముంటుంది లేకపోతే అది అనుమానం అనుమానమే కాదు హేతు ఉండాలి మరి హేతు ఏమిటి ఇక్కడ అసౌ అప్పటి ఆత్మ నాభవతి ప్రతిజ్ఞ అయింది అసౌ అంటే ఈ ప్రాణమయ కోస అది పక్షమైంది ఆత్మ భవతి ఇది సాధ్యమైంది మరి హేతు ఏమిటి అంటే చైతన్య వర్జనాత్ జడం ఉన్నందువలన జడముని ఎలా నిర్ధారణ చేయగలవు అనంటే మీరందరూ పడుకున్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ శ్వాస ఉచ్స రూపమైనటువంటి ప్రాణం జాగృతి ఉంది కదా అప్పుడు ఒక చూరుడు వచ్చాడు అనుకోండి ఇంట్లోకి ప్రవేశించాడు ఒక దొంగ అప్పుడు ఈ ప్రాణం అయితే జాగృతి కదా మరి దొంగ దొంగ అని చెప్తుందా చెప్పడం లేదే లేదా మీ పైనుంచే ఒక సర్పం పోతుంది అప్పుడు పంగ వచ్చింది సర్పం సర్పం అంటుందా ఈ ప్రాణం జాగృతే ఉన్నది కదా మరి ఎందుకంటే లేదు అంటే అది జడమున్నది సుపర్ అజ్ఞప్తి శూన్య నేను ప్రాణమును అనే జ్ఞానం దానికి లేదు మరి ఇతరుల యొక్క జ్ఞానం కూడా దానికి లేదు అందుకని జడం అనబడుతుంది ఏది జడముంటుందో అది ఆత్మ ఊటకు వీల్లేదు ఏ విధంగా అంటే ఘటము వలే వివాదాధ్యాసి ఆత్మ నా భవతి జడత్వాత్ ఘటాదివత్ అన్నాడు ఘటాదుల వలె మొదలైనటువంటి అవి జడములు ఉన్నందు అవి ఆత్మ కాదు అదే విధంగా ప్రాణం కూడా జడమున్నందువలన ఆత్మ కావడానికి అవకాశం లేదు అని ఇది భావ ఈ విధంగా ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాదు అని నిరాకరించడం జరిగింది ఇదాని మనోమయ స్వరూప దర్శన పూర్వకం తి అనాత్మత్వమాహా అహంతా ఇది ఇప్పుడు మనోమయ కోసం కూడా ఆత్మ కాదు అని అంటూ స్వరూపాన్ని మరి అనాత్మత్వాన్ని చూపెడుతున్నాడు ఆరవ శ్లోకం ద్వారా చదవండి అహంతాం మమతాం దేహే గేహాదౌతి భ్రాత్మయ దేహే అహంతం గేహాదౌ మమతా చోతి ఈ శరీరం అహంకారాన్ని పెట్టుకుంటుంది అంటే నేను నేను నేను అనేటువంటి భావన పెట్టుకుంటుంది ఎవరు మనస్సు శరీరమే నేను అని భావన చేస్తుంది మనస్సు మరియు గేహములు అంటే గృహము పుత్ర మిత్ర కలత్ర గృహారామక్షేత్రాలు ఇవన్నీ కూడా నావి అని మమత్వ భావనను పెట్టుకుంటుంది శరీరం అహంభావము మరి గృహారామక్షేత్రాలు మమ అనేటువంటి భావనను మమత్వ భావనను పెట్టుకుంటుంది ఈ విధంగా అహంకార మమకారాలను ఏదైతే చేస్తుందో మరియు ఇంకెట్లో ఉండేది అంటే కామాద్య అవస్థయా భ్రాంత అంటే వికార కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము సుఖాకారం దుఃఖాకారము రాగము ద్వేషము ఇవన్నీ కూడా ఒక వృత్తి తర్వాత ఒకటి ఒక వృత్తి తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఈ విధంగా వికారాన్ని పొందుతూ ఉంటుంది స్థిరంగా ఏక రూపం చేత ఉండేది కాదు ఈ మనస్సు మీ అనుభవం ఉంది కదా పొద్దున పొడకలో నుంచి లేచింది మొదలు మళ్ళా పడకలోకి పోయేంత వరకు ఎన్ని రూపాలను తాలుస్తుందో మీరు ఒకసారి దాన్ని నిరీక్షించి చూసారా అనేక రూపాలను ధరుస్తుంది అనేక ఆకారాలను పొందుతుంది కామాకారం క్రోధాకారం ఓ ఎన్ని ఎన్ని ఆకారాలు ఘటాకారం పటాకారం పాషానాకారం ఎన్నో ఆకారాలను వికారాలను పొందుతుంది కామాద్యవస్థ భ్రాంత కామాది వికారాన్ని పొందుతూ ఉంటుంది అటువంటి వికారి అనేటువంటి మనస్సు ఆత్మ నా ఈ మనోమయ కోసం ఏదైతే మనస్సు ఉన్నదో ఇది ఆత్మ అవుటకు వీలు కాదు ఎందుకు అనంటే భ్రాంత అనే శబ్దం పెట్టాడు గదా వికారిత్వాత్ అది వికారి ఉన్నందువలన ఏ విధంగా అనంటే ఏ విధంగా శరీరము పుట్టింది మొదలు మరణించేంత వరకు అనేక బాల్యాది అవస్థలను పొందుతుందా లేదా ఒక అవస్థ పోతుంది ఇంకో అవస్థ వస్తుంది అది పోతుంది ఇంకో అవస్థ అది పోతుంది ఇంకో అవస్థ ఈ విధంగా అవస్థాత్ అవస్థాంతరం ఏ విధంగా మార్పు చెందుకుంటూ పోతుందో అదే విధంగా దేహం వలనే ఈ మనస్సు కూడా అనేకమైనటువంటి అవస్థాంతరాలను పొందుతూ ఉంటుంది కామాకారం వృత్తి క్రోధాకారం వృత్తి అనేకమైనటువంటి వృత్తులను అది పొందుతూ అనేక రూపాలను తలుస్తూ వికారాన్ని పొందుతుంది కాబట్టి ఏదైతే వికారి ఉంటుందో అది ఆత్మ కావడానికి వెళ్లేదు ఏ విధంగా శరీరం వికారి అది ఆత్మ కాదని పూర్వం నిర్ధారణ చేసుకుంటూ వచ్చాం అదే విధంగా మనసు కూడా వికారి అందువల్ల ఇది కూడా ఆత్మ కాదు అని దాని స్వరూపాన్ని అనాత్మత్వాన్ని శ్లోకం ద్వారా చెప్పాడు ఇప్పుడు టీక చూడండి ముప్పై అంకం దేహే అహంతాం అంటే అహంభావం దేహం నందు అహంభావన్ని పెట్టుకుంటుంది మరి గృహాదో మమతాము గృహారామక్షేత్రాదులయందు మమత్వాన్ని పెట్టుకుంటుంది అంటే మదీయత్వ అభిమానం చ ఇహ కరోతి నాది అనేటువంటి అభిమానాన్ని అంటే దేహం నందు అహంభావాన్ని అంటే నేను అని మరి గృహాదులయందు నాది అని ఈ మమత్వ భావాన్ని ఏదైతే చేస్తుందో పెట్టుకుంటుందో వాస్తవం మనోమయ ఇది అదే మనోమయ కోశము అనబడుతుంది ఇట్లా దాని యొక్క స్వరూపాన్ని చెప్పి స ఆత్మ నా భవతి అని దాని యొక్క అనాత్మత్వాన్ని చెప్తూ ఉన్నాడు ఈ మనోమయ కోశము ఆత్మ కాదు అని ప్రతిజ్ఞ చేశాడు కుతహ ఇది అత కామా ఎందుకని ఇది ఆత్మ కాదు అని అంటే శ్లోకంలో ఏం చెప్పాడు కామాదవస్థయా భ్రాంత అన్నాడు కామాది అవస్థలను పొందుతున్నందున అన్నాడు ఈ కామాది అవస్థయ అనేటువంటి శ్లోకంలో శబ్దము హేతుగర్భం విశేషణం అన్నాడు ఇది హేతుగర్భత విశేషణం అంటే ఈ కామాది అవస్థయ అనేటువంటి శబ్దమే ఈ మనుమయ కోసము ఆత్మ కాదు అనుట ఎందు ఎట్లా చెప్తారు సహ మనోమయ ఆత్మ నా భవతే ఇది ప్రతిజ్ఞ కామా దేవస్థావత్వాత్ ఇది హేతు ఏ విధంగా అంటే ఘటవత్ లేదా దేహవత్ అనే విధంగా దృష్టాంతం ఇవ్వండి అంటే ఇప్పుడు కామ అనేటువంటి హేతు అయిందా లేదా కానీ శ్లోకంలో కామ అన్నాడు కానీ అది హేతుగర్భిత విశేషణం అంటే హేతువుగా తెలుసుకోవాలి కామ క్రోధాది వృత్తిమత్వేనా అనియతస్వభావత్వాది ఇత్య కామాది అనేక వృత్తుల చేత అనియత స్వభావం అంటే నియమిత స్వభావం నిశ్చయంగా ఒకే రూపకంగా ఉండేది కాదు అది మారుతూ ఉంటుంది కామాకార వృత్తి క్రోధాకార వృత్తి అనేక రకాలుగా అది అనియత స్వభావం గలదే ఉండడం ద్వారా మనోమయ ఆత్మ నాభవతి ఆత్మ కాదు హేతు ఏమిటి వికారిత్వాత్ అది వికారి ఏ విధంగా శరీరం బాల్యాద అవస్థల చేత వికారి అయి మార్పులు చెందుతున్నందు అది ఎట్లా అనాత్మనో అదే విధంగా మనోమయ కోసం కూడా ఆమాది అనేక వృత్తుల చేత వికారాలను పొందుతున్నందువల్ల కూడా ఇది ఆత్మ కాదు వికారిత్వ్ ఏ విధంగా అంటే దేహవత్ దేహము వలే అని దృష్టాంతం ఇచ్చి చెప్పినాడు తర్వాత ముప్పై అంకం చూడండి అనంతరం కర్తశబ్ద విజ్ఞానమయస్య స్వరూపం ప్రదర్శయన్ తద్ అనాత్మత్వం దర్శయతి లీనాయతి స్వరూపము దాని ప్రదర్శించి ఇప్పుడు కర్తృ శబ్ద వాచ్యం అంటే విజ్ఞానం యజ్ఞం తనుతే అని శృతిలో చెప్పిన ప్రకారంగా ఈ విజ్ఞానము అంటే ఈ బుద్ధి ఈ విజ్ఞానము కోసమే కర్త అనబడుతుంది ఈ కర్తశబ్ద వాచ్యమైనటువంటి విజ్ఞానమయ కోసం యొక్క స్వరూపాన్ని చెప్తూ ఇది ఆత్మ కాదు అని దాని యొక్క అనత్మత్వాన్ని చెప్తూ ఉన్నాడు శ్లోకం ద్వారా ఏడవ శ్లోకం చూడండి కాగ్రగా చిర్ణాత్మ విజ్ఞానమయ శబ్దా సుప్త లీన సుశుప్తి అవస్థలో ఈ బుద్ధి ఉంటుందా బాబా లీనమైపోతుంది మరి బోధే అది ఎప్పుడైతే జాగ్రత్త అవుతుందో అప్పుడు మళ్ళీ ఉత్నమైతది ఉత్నం అయ్యి శరీరం అంతటా కూడా ఆ నఖాగ్రగ నకశిక పర్యంతం అంటాం కదా చుట్టూ నుంచి కాలి గోరు వరకు నాకసిక పర్యంతం అంతా కూడా ఈ బుద్ధి ఈ విజ్ఞానం కోసం వ్యాపించి ఉంటుంది మరియు అది చైతన్యాన్ని ప్రతిఫలించుకోవడానికి యోగ్యం కాబట్టి చిచ్చాయోపేత దీహి అన్నాడు చైతన్యం ప్రతిబింబ సహితమైనటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అదే విజ్ఞానమయ శబ్ద బాక్ బాక్ అనంటే యోగ్యమవుతుంది ఏ విధంగా విజ్ఞానమయ అని చెప్పబడుటకు యోగ్యమవుతుంది ఎవరు ఈ బుద్ధి ఈ కర్తృవాచ్యం బుద్ధి దాని అందే కర్తృత్వం ఇది నా ఆత్మ ఇది కూడా ఆత్మ కాదు అని శ్లోకంలో చెప్తున్నాడు శరీరంలో అంతఃకరణం బుద్ధి అంటే అంతఃకరణమే కదా సూక్ష్మ శరీరం శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది అది ఏదో ఒక దేశంలో ఒక మూలకు లేదు ఒకవేళ ఈ బుద్ధి ఈ కర్త అనేటువంటి బుద్ధి శరీరంలో ఏక ఎక్కడో ఒక చోట ఉన్నది అని అంటే గంగా నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళారనుకోండి నడుముల వరకు ప్రవేశించారు ఎప్పుడు అని మిట్టమ మిట్ట మధ్యాహ్నం పూట స్నానం చేయడానికి వెళ్లారు అప్పుడు మీకు నెత్తి ఆ ఎండ యొక్క తీవ్రత వల్ల కలిగేటువంటి తాప కూడా ఉంటుంది మరియు క్రింది నుండి ఆ శీతల వాహిని గంగా నది యొక్క సంబంధం వలన శైత్యం యొక్క అనుభవం కూడా మీకు ఉంటుంది అంటే క్రింది నుండి శీతలం యొక్క అనుభవం ఉన్నది పై నుండి ఉష్ణత యొక్క అనుభవం కూడా ఉన్నది ఉందా లేదా ఉంటుంది ఒకవేళ ఈ బుద్ధి శరీరంలో ఏదో ఒక చోట ఉన్నదని ఆ ప్రదేశం మట్టుకే జ్ఞానం కావాలి అక్కడ ఏం జరుగుతుందో అంతేగాని అన్యత్ర ఏమైతుందో తెలియకూడదు కాని అనుభవం ఎట్లా ఉన్నది ఒకవైపు ఎండ యొక్క అనుభవం ఉన్నది ఒకవైపు శీతలం యొక్క అనుభవం కూడా ఉండదు మరి ఒక చోట ఉంటే రెండింటి అనుభవం కాకూడదు కదా దీనివల్ల ఏం తెలుస్తుంది మనకు శరీరం అంతా వ్యాపించి ఉండేది నకశ పర్యంతం శరీరంలో ఎక్కడ ఏం జరిగితే కూడా ఈగే దోమ వాలితే కూడా వంటనే తెలుస్తుంది మనకు ఎందుకు శరీరం అంతా వ్యాపించ కానీ సుశుక్తుల మాత్రం లీనమైపోతుంది జాగ్రత్త స్వప్లాల్లో శరీరం అంతా వ్యాపించి ఇదే చైతన్య ప్రతిబింబితమైనటువంటి బుద్ధి ఈ బుద్ధి విజ్ఞానమయ కోసము అనబడుతుంది ఇది కూడా పూర్వవత్ దేహము ప్రాణము మనసు ఏ విధంగా అనాత్మలు అని సిద్ధమైన అట్లే ఈ కర్తృవాస్ ఉన్నటువంటి విజ్ఞానం కోసం కూడా ఆత్మ కాదు అని శ్లోకార్థం తెలుసుకున్నాము ముప్పై అంకం చూడండి చిచ్చాయోపేత చైతన్య ప్రతిబింబ సహిత బుద్ధి ఏదైతే ఉందో అంటే చిదాభాష యుక్త బుద్ధి చిదాభాస సహితంగా చిదాభాసుడు ఎవరు ప్రతిబింబ జీవుడే కదా చేతన లక్షణ రహితత్వ సతి చేతనవత్ భాషయతి ఇది చిదాభాష చేతన లక్షణాలు లేవు కానీ చేతనవత్ భాషయతి చేతనం వలననే ఉంటుంది ఏ విధంగా మీ యొక్క ముఖ ప్రతిబింబం అర్ధంలో కనపడుతుంది కదా అది మీ ముఖం వలనే ఉంటుంది కానీ మీ ముఖం కాదు ముఖం కంటే భిన్నంగానే ఉన్నది ముఖం యొక్క ప్రతిబింబం ఛాయ ఆభాసము అంతేగాని ముఖం కాదు అదే విధంగా చిదాభాసు చెప్పేటప్పుడు చేతన లక్షణ రహితత్వ సతి చేతన భాష అని చెప్పినాం చేతన లక్షణాలు లేకుండా గానీ చేతనం ఇవ్వలే కనపడుతుంది ఎందుకు అది ప్రతిబింబం చైతన్య ఒక ప్రతిబింబం ఎక్కడ బుద్ధి అందుకని ఆ ప్రతిబింబ సహితము బుద్ధి ఆ బుద్ధి కర్తృవాచ్యమైనటువంటి విజ్ఞానమయ శబ్దము అంటే విజ్ఞానమయ కోశము అనబడుతుంది అంటే సుశుప్తి కాలే లీన అంటే విలీన సతీ బోధే అంటే జాగరకాలే ఆ నకాగ్రగా అంటే నకాగ్ర పర్యంతం వర్తమాన సతి వపు అంటే శరీరం వ్యాప్యా అంటే సంవ్యాప్య వర్తతే చేతన ప్రతిబింబ సహితమైనటువంటి బుద్ధి సుక్షిప్తులో విలీనమైపోతుంది దానికి కారణమైనటువంటి అజ్ఞానంలో లయమైపోతుంది ఇక బోధే అంటే జాగ్రత్త కాలంలో ఆ నకాగ్ర అంటే నకశిక పర్యంతం ఉంటూ శరీరాన్ని అంతటి కూడా వ్యాపించి ఉంటుంది సా విజ్ఞానమయ శబ్ద బాక అంటే విజ్ఞానమయ శబ్ద ఉన్న అసౌ అపి ఆత్మ విజ్ఞానమయ శబ్దవాత్సమైనటువంటి ఇది కూడా ఆత్మ కాదు అని ప్రతిజ్ఞ ఎందుకు విలయాదవస్థావత్వాత్ అది విలయాది అవస్థలను పొందేందుకు సుషిప్తుల విలయమైతే జాగ్రత్తలో ఉత్నం అయితే సుషిప్తుల విలయమైతే జాగ్రత్తలో ఉత్నం అయితే ఈ విలయాది అవస్థలను పొందుతున్నందులన ఇది కూడా ఆత్మ కావడానికి వెళ్లేదు యథ ఏ విధంగా అంటే ఘటాధివత్ అన్నాడు ఘటాదులు కూడా విలయాది అవస్థ మట్టి నుంచి ఉత్పన్నమైంది ఘటం మట్టిలోనే ఉంటుంది మరి ధ్వంసమైన తర్వాత ఏమవుతుంది మట్టిలోనే విలయమైపోతుంది అందుకని ఉత్పత్తి స్థితి మరియు లయము మూడు అవస్థలు కూడా దానికి ఉన్నాయి ఈ విధంగా ఉత్పత్తి వినాశ స్వభావం ఏ ఘటం ఉండదు అదే విధంగా ఈ బుద్ధి కూడా ఉత్పత్తి వినాశాలు కలిగి ఉన్నాయి జాగ్రత్తలో ఉత్నం అవుతుంది సుషిప్తలో లయమైపోతుంది ఈ విలయాద అవస్థలు కలిగి ఉండడం వలన ఘటాదుల వల్లే ఇది ఆత్మ కాదు మరి మనగా అనాత్మ అని సిద్ధి చేశాడు ఇప్పుడు ఒక శంక చేస్తున్నాడు చూడండి నన్ను మనోబుద్ధో అంతఃకరణత్వ విశేషత్వ మనోమయ విజ్ఞానమయ రూపేణ కోశాత్ ధ్వజ కల్పన అనుపన్న ఇది ఆ సంఖ్య చూడు స్వామిజీ మనస్సు బుద్ధి రెండు ఎక్కడున్నాయి అంతఃకరణంలోనే ఉన్నాయి కదా అంతఃకరణ విశేషమే కదా అలాంటప్పుడు ఇది మనోమయ కోశం ఇది విజ్ఞానమయ కోశం అని ఈ విధంగా కోశద్వయ కల్పన ఎందుకు చేశారు ఒకటే అంతఃకరణం అన్నప్పుడు రెండు కోశాలని ఎందుకు చెప్పారు మీరు అందుకని ఏదైతే విభజన చేసి చెప్తున్నారో ఇది అయోగ్యం అని శంకాకారుడు అంటే ఇది సంఖ్య కర్తృత్వ కరణత్వాభ్యాం భేద సద్భావా ఘటతే ఏవ మనోమయత్వాది భేద ఒకటే అంతఃకరణమైనప్పటికీ కూడా కరణ రూపం చేత మనస్సు అనబడుతుంది కర్తృ రూపం చేత విజ్ఞానమయ్య కోసం బుద్ధి అనబడుతుంది అంతకడం ఒకటే కానీ దాని యొక్క వ్యాపార భేదం చేత క్రియా భేదం చేత భేద వ్యవహారం అవుతుంది ఈ విధంగా ఒకటే వ్యక్తి వ్యవసాయం చేస్తే రైతు అంటారు అతడే ఇంటికొచ్చి వైద్యమే చేశాడు అప్పుడు అతనికి ఏమంటారు వైద్యుడు డాక్టర్ చికిత్సకుడు అంటారు ఒకటే వ్యక్తి కదా ఒకసారి రైతు అని పేరుతో వ్యవహరింపబడుతున్నాడు ఒకసారి ఏం అని పేరుతో వ్యవహరింపబడుతున్నాడు వ్యక్తి ఒకటే కదా మరి వ్యక్తి ఒక్కడే ఈ రెండు రెండు పేర్లు ఎందుకు అని అంటే ఇప్పుడు ఏం చెప్తారు మీరు క్రియా భేదం చేత భేద వ్యవహారం అవుతుంది అదే విధంగా కర్ణ రూపం చేత ఈ అంతఃకరణమే మనోమయ కోశం మనపడుతుంది మరియు కర్తారూపం చేత ఈ అంతఃకరణమే బుద్ధి రూపం చేత ఉంటే విజ్ఞానమయ కోసం అనపడుతుంది అని ఈ విధంగా సమాధానం చెప్తూ ఎనిమిదో శ్లోకాన్ని ప్రవృత్తం జస్తునాడు గ్రంథకర్త కర్తృత్వ కరణత్వాభ్యాం విక్రియేత అంతర్ బహిష్ పరస్పరం కర్తృత్వ కరణత్వాభ్యాం భావాన్ని పొంది బుద్ధి అంటే విజ్ఞానమయ కోసం పడుతుంది కరణ భావాన్ని పొంది మనస్సు అంటే మనోమయ కోసం అనబడుతుంది అందుకని దాని యొక్క వ్యాపార భేదం చేత కోస భేదము చెప్పడం జరిగింది మనస్సు అని బుద్ధి అని మనోమయ కోసం విజ్ఞానమయ కోసం భిన్నంగా చెప్పడం జరిగింది వస్తువు ఒకటే అంతఃకరణము కానీ వ్యాపార భేదం చేత భిన్నంగా చెప్పడం జరిగింది ఈ విషయం అంతా మనకు ఒకటో ప్రకరణంలో ముప్పై శ్లోకం నుండి ముప్పై శ్లోకం వరకు చెప్పినాడు పంచకోశాల యొక్క నామ నిర్దేశం చేసినాడు ముప్పై మూడో శ్లోకంలో ఇక ముప్పై నాలుగో శ్లోకం నుంచి ఆయా కోశాల యొక్క స్వరూపం చెప్పినాడు చెప్పి మళ్ళీ శంక చేసినాడు తొంభై అంకంలో నన్ను పంచకోశ వివేచనం ఉపక్రమ్య లింగదేహ వివేచనం ప్రకృత అసంగతం ఇది సంఖ్య అక్కడ పంచకోశాలను గురించి చెప్తూ చెప్తూ లింగ శరీరంలో మూడు కోశాలు ఉంటాయని అక్కడ గుణ భేదం చేత చెప్పినాడు సత్ పంచీకృత భూ దేహస్థూలో సంఖ్య అంటూ ముప్పై నాలుగో శ్లోకంలో చెప్పినాడు మొదటి ప్రకరణంలో ఈ పంచీకృత భూతాల యొక్క కార్యం అనేటువంటి స్థూల దేహం ఇది అన్నమయో అనబడుతుంది మరియు లింగే తురాజి ప్రాణై ప్రాణ కర్మేంద్రియ సహ ఒక్కొక్క భూతం రజోగుణ కార్యము కర్మేంద్రియము సమష్టి భూతాల రజోగుణ కార్యం ప్రాణము అంటే కేవలం రజోగుణ కార్యమైనటువంటి పంచ ప్రాణాలు పంచ కర్మేంద్రియాలు కలిసి ప్రాణమయ కోశము అనబడుతుంది అని చెప్తున్నాడు సాత్విక విమర్శాత్మ మనోమయ ఇక ఒక్కొక్క జ్ఞానేంద్రియము ఒక్కొక్క భూతం యొక్క సత్వగుణ కార్యం అందుకని సాత్వికమైనటువంటి ధీంద్రియే అంటే పంచ జ్ఞానేంద్రియాలతో కలిసి మనస్సు మనోమయ కోశం అది విమర్శాత్మ అంటే సంకల్ప వికల్పాత్మకము మనమయ కోశం అనబడుతుంది తైరే వశాకం విజ్ఞాన ఇక ఆ పంచ జ్ఞానేంద్రియాలతోనే సహితముగా ఈ బుద్ధి కలిసి విజ్ఞానమయ కోసము అనబడింది ఈ విధంగా మూడు కోశాలు చెప్పాడు ఒకే శరీరంలో దీనిలో సూక్ష్మ శరీరంలో అందువల్ల ఇక్కడ అంతఃకరణం ఒకటే సూక్ష్మ శరీరం ఒకటే కానీ గుణ చేత మూడు కోశాలు చెప్పడము అయ్యింది ఇక్కడ మనస్సేమో కరుణ భావము చేత మనమే కోసం అనబడుతుంది కర్తృభావం చేత బుద్ధి విజ్ఞానమే కోసము అనబడుతుంది మరియు మనస్సేమో బాహ్య ప్రవృత్తి గలది బుద్ధి ఏమో అంతఃప్రవృత్తి గలది రూపంలో ఉంటుంది కర్త అంటే వాడు ప్రమాత జీవుడు అతడు లోపల ఉండి నిశ్చయాత్మకమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటాడు మనస్సేమో బయట ఉండి సాధన రూపంలో అంటే ఆ ప్రమాతకు ఆ జీవునికి భోగాలను ఇవ్వడంలో అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాలి వాటి యొక్క జ్ఞానాన్ని ఇవ్వడానికి బయట ఉండేది సాధనమైంది బుద్ధి యొక్క అపేక్ష చేత మనస్సు బాహ్యము మనస్సు యొక్క అపేక్ష చేత బుద్ధి అంతరము అని విధంగా తెలుసుకోవాలి విధంగా పరస్పరము ఈ మనస్సు మరియు బుద్ధి రెండు కూడా దాని దాని వ్యాపారం చేస్తూ ఉన్నాయి తర్వాత ఇప్పుడు నలభై ఒకటో అంకం చూడండి అంతరింద్రియం అంటే అంతఃకరణం కర్తృత్వ కర్ణత్వాభ్యాం కర్తృ రూపేణ కరణరూపేణ విక్రీయేత అంటే పరిణామతే ఇత్యర్థ అంతఃకరణమే కర్తృ రూపం చేత విజ్ఞానమయ కోసముగా కరణ రూపం చేత మనోమయ కోసముగా ఒకటే అంతఃకరణము అది పరిణామాన్ని చెందుతుంది అయితే కర్తూకరణే విజ్ఞాన మనసి కర్తు అంటే విజ్ఞానం బుద్ధి కరణం అంటే మనస్సు ఈ రెండు విజ్ఞాన మనస్ శబ్ద వాచ్యే విజ్ఞానము మరి మనస్సు అనే శబ్దాలకు వాచ్యములైనటువంటి ఈ కర్తు కరణ విజ్ఞాన మనస్సులు ఏవైతే ఉన్నాయో అవుతున్నాయి ఏతేచ పరస్పరం అంతర్బీ భావేన వర్తె మనస్సు బాహ్య ప్రవృత్తి మరి బుద్ధి ఏమో అంతః ప్రవృత్తి ఉంటుంది అత కోశద్వయం ఉప పద్ధ్యతే ఇత్యర్థ అందుకని ఒకటే అంతఃకరణంలో రెండు కోశాలు చెప్పడం జరిగింది ఎందువల్ల అంటే దాని యొక్క క్రియాభేదం చేత కర్తుకరణ భేదం చేత ఒకటే మనస్సు మనోమయ కోసముగా మరి విజ్ఞానమయ కోసముగా విభజన చేసి చెప్పడం జరిగింది ఇదానీ భోక్తృ శబ్ద వాచ్యస్య ఆనందమయస్ అనాత్మత్వం దర్శయుతం త్వరూపమాహాకాదే ఇప్పుడు ఇక భోక్తృశ వాచ్యం భోక్త అనేటువంటి శబ్దానికి వాచ్యమైనటువంటి ఆనందమయ కోసము యొక్క స్వరూపాన్ని కాచిదంతర్ముఖ వృత్తి ఆనంద ప్రతిబింబాక్ పుణ్య భోగే భోగ శాంతవు నిద్రూపేణ ఆనందమయ కోసము దాని స్వరూపం ఏమిటంటే పుణ్య భోగే కాచితు వృత్తి అంతర్ముఖ ఆనంద ప్రతిబింబాక్ భోగ శాంతవు నిద్రారూపేణ లీయతే ఈ జీవునికి పుణ్యము ఫలాన్ని ఇవ్వడానికి ప్రవృత్తమైనప్పుడు తనకు అనుకూలమైనటువంటి విషయాలతో సంబంధం చేపిస్తుంది ఆ కర్మ ఆ విషయాలతో సంబంధమైనప్పుడు ప్రియ మోద ప్రమోద అనేటువంటి వృత్తులు ఏర్పడతాయి ఏ విధంగా ష్ట వస్తువు యొక్క దర్శనం చేత ప్రియ వృత్తి ఏర్పడుతుంది ఉదాహరణకు మీకు ఇష్టమైనటువంటి మామిడి పండ్లు ఆ మామిడి పండ్లను అమ్ముకునేటువంటి వాడు నాలుగు చక్రాల బండి ఉంటది కదా దాని మీద పెట్టుకొని రోడ్డు వంట తిరుగుతూ మామిడి పండ్లు అని అంటూ తిరుగుతూ ఉన్నాడు అమ్ముకోవడానికి మీ ఇంటి ముందుకే సరాసరి వచ్చింది ఆ గాడి మీరు ఇంట్లో కూర్చున్నారు ద్వారము నుంచి నేరుగా త్రోవలోనికి మార్గంలోనికి చూసేసరికి గాడి మీద మామిడి పండ్లు కనిపడ్డాయి బంగిన పండ్లు మామిడి అంటాం కదా మంచిగా పసుపు వర్ణంలో నిఘ చక్కగా కనపడ్డాయి వాటిని చూసిన వెంటనే అబ్బా ఎంత బాగున్నాయి అనేటువంటి ఒక ప్రియ ఏర్పడింది మీకు ఇష్ట పుస్త యొక్క దర్శనం చేత ఏం ఏర్పడింది ప్రియ ఏర్పడింది ప్రియ వృత్తి అప్పుడు ఒక్క క్షణకాలం ఎందుకు కాదు మీ వృత్తి ఏకాగ్రమయ్యి ఆ ఏకాగ్ర ఆ ప్రియ వృత్తి అందు మీ స్వరూపభూత ఆనందం ప్రతిఫలించి సుఖానుభూతి కలిగింది క్షణకాలం ఇక ఎప్పుడైతే మీరు దర్శనమైందో వెంటనే వాటిని అమ్ముకునే వానికి డబ్బులు ఇచ్చారు మీకు కావలసిన కొనుక్కున్నారు అవి ఇప్పుడు మీ సొంతమైనవి ప్రాప్తమైనవి ఇష్ట వస్తువు యొక్క ప్రాప్తి అయింది అప్పుడు మీకు పూర్వం కంటే ఇంకా విశిష్టమైనటువంటి ఆనందం కలుగుతుంది విశేషమైనటువంటి ఆనందం కలుగుతుంది ఇప్పుడు మోద వృత్తి అంటారు దీన్ని ఈ మోదవృత్తి కలిగినప్పుడు కూడా కించిత్ కాలము క్షణకాలము ఆ మోదవృత్తి ఎందు మీ స్వరూప ఆనందము ప్రతిఫలించి ఇప్పుడు దీన్ని అనుభవించడానికి ఏమి ఆటంకం లేదు ఇక నా సొంతం అనేటువంటి ఒక తృప్తి రూపమైనటువంటి సుఖ విశేష వృత్తి ఏర్పడుతుంది ఇది మోద వృత్తి అప్పుడు కూడా కించిత్ క్షణకాలం బుద్ధి వృత్తి అంతర్ముఖమైంది అంతర్ముఖ వృత్తిలో మీ స్వరూపానందము ప్రతిఫలించి ఆనందాన్ని పొందినారు ఇక ఇంట్లోకి తీసుకొచ్చుకున్నారు చక్కగా వాటిని అనుభవించారనుకోండి అప్పుడు మీకు చాలా సంతోషం కలుగుతుంది అబ్బా బంగారు పండ్లు మామిని పండ్లు చాలా తీపిగా ఉన్నాయి చాలా ఆనందం కలిగింది అనేటువంటి ఒక విశేష సుఖవృత్తి ఏర్పడుతుంది ఇది ప్రమోద వృత్తి అంటారు ఈ కాచిత్ అంటే కించిత్ కాలం వృత్తి అంతర్ముఖమైనప్పుడు మీ స్వరూపభూత ఆనందమే ఆ వృత్తిని ప్రతిఫలించి మామిడి పండు ద్వారా సుఖం వచ్చింది అనేటువంటి భ్రమ కలుగుతుంది కానీ వాస్తవంగా అది స్వరూపభూత ఆనందమే స్వరూపభూత ఆనందమే అయినప్పటి కూడా ఇది విషయము ద్వారా వస్తుంది అని మీకు భ్రమ అయింది ఈ విధంగా భ్రమ కలగడం నందే అది కోశంగా పరిగణించబడుతుంది ఎందుకు మీ స్వరూప ఆనందాన్ని ఆచ్ఛాదనం చేసి విపరీత భ్రహ్మని కలగజేసింది మామిడి పండ్ల నుంచే ఆనందం వస్తుంది అని భ్రమని కలిగజేసింది ఇది కోశం అనబడుతుంది ఇది ఆనందమయ కోశం ఇది జాగ్రత్త అవస్థల్లో ఇక సుశుప్తులో వేరుగా ఉంటుంది భోగ శాంత భోగాన్నిచ్చేటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి కర్మ శాంతించినప్పుడు ఉపశమించినప్పుడు విముఖమైనప్పుడు నిద్ర లీయతే అప్పుడు నిద్ర రూపంలో సుక్షిప్తు అక్కడ ఆవృత ఆనందాన్ని అనుభవిస్తారు ఆ ఆవృత ఆనందం కూడా మీ స్వరూపభూత ఆనందమే అది ఎక్కడిదో కాదు కానీ ఆవరింపబడినటువంటి ఆనందము ఉన్నది కాబట్టి అక్కడ అజ్ఞానము మీకు కోశంగా అయింది అజ్ఞానం మీ స్వరూపాన్ని కప్పేసి మీ స్వరూప ఆనందాన్ని తెలియకుండా చేసి తెల్లారు లేసిన తర్వాత సుఖం అహం అప్సాప్సం అంటాడు కాని ఎక్కడిది సుఖం అంటే నకించహం అవే దిస్తాము అంటాడు ఇక ఇది అజ్ఞానం ఈ అజ్ఞానమే కోశమైంది అందుకని ఈ నిద్రా రూపంలో ఉన్నప్పుడు అజ్ఞాన రూపం చేత కోసమైంది ఈ ఆనందమే మరి జాగ్రతలో ప్రియామోద వృత్తుల చేత కోసం అయింది ఈ ప్రకారంగా ఆనందమయ కోసం యొక్క స్వరూపాన్ని చెప్పి కాలా చిత్కత్వతో నాత్మ శాదానందమయోప్యయం బింబూతోయ ఆనంద ఆత్మ సౌసర్వదాస్తితే హే ఇది కాలా చిత్కం ఉన్నదా ఈ ప్రతిబింబ ఆనందము ప్రియామోద ప్రమోద వృత్తుల వెనససేపు ఉంటాయి కాలా చిత్కం ఆ కదాచిత్తు క్షణకాలం ఉన్నప్పుడు ఆనందం అనుభవానికి వచ్చింది నిద్రలో కూడా ఎంతసేపు ఉంటావు నువ్వు కించిత్ నీకు ఆ నిద్రా సుఖాన్ని ఇచ్చేటువంటి ప్రారంధము ఆ నిద్రా సుఖాన్ని అనుభవిస్తావు ఎప్పుడైతే ప్రారంధం నీకు ఉత్సానం చేసేటువంటిది సన్ముఖమైందో అప్పుడు నిద్ర భంగమైపోతుంది మళ్ళీ లేస్తావు అంటే ఆ నిద్రా సుఖం కూడా కదా మరి ప్రియా మోదాది వృత్తుల చేత ఉంచేటువంటి సుఖం కూడా కదా కాబట్టి ఈ ఆనందమయ కోశము కాదా చిత్కం ఉన్నది ఇటువంటి చైతన్యం ప్రతిబింబ గ్రూప ఈ ఆనందమే ఆనందమయ కోసం అనబడుతుంది ఇది కూడా ఆత్మ కాదు ఆత్మ ఎట్లా సర్వదా స్థితే ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది కాదా చిత్కం ఆత్మ ఈ మోద ప్రమోద వృత్తులు ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది బింబ రూపంలో మరి అవి లేనప్పుడు కూడా సర్వాధిష్టానమై స్వయం ప్రకాశమై సర్వప్రకాశమై ఉన్నది అది ఆత్మ ఉంటది అని ఈ విధంగా ఆనందమయ్య కోసం కూడా ఆత్మ కాదు అని శ్లోకాల ద్వారా చెప్పినాడు నలభై అంకం చూడండి పుణ్య భోగే పుణ్యకర్మ ఫలానుభవ కాలే కాచిత్ వృత్తి అంతర్ముఖ సతీ ఆనంద ప్రతిబింబాక్ అంటే ఆత్మస్వరూపస్య ఆనందస్య ప్రతిబింబం భజతే పుణ్య భోగము ఇచ్చుటకు మీ యొక్క ప్రారంధము సన్ముఖమైనప్పుడు ఆయా ఇష్ట వస్తువులతో సంబంధం చేస్తుంది అప్పుడు ప్రియ మోద ప్రమోద వృత్తులు ఏర్పడి ఆ వృత్తుల స్వరూపభూత ఆనందం ప్రతిబింబము పడుతుంది ఆ ప్రతిబింబ ఆనందమే ఆనందమే కోసం సయేవ భోగ కర్మ ఫల భోగోపరమే సతీ నిద్ర రూపేణ లీయతి అంటే విలీన భవతి ఇక ఎప్పుడైతే పుణ్య భోగాన్ని ఇచ్చేటువంటి కర్మ విముఖమైతుందో ఉపరమింపబడుతుందో అప్పుడు నిద్రారూపం చేత విలీనమవుతుంది అప్పుడు సుక్షిప్తులో ఆ నిద్రానందాన్ని అనుభవిస్తాడు ఆవృత అనుభవిస్తాడు అక్కడ కూడా అజ్ఞానంలో మీ చేతనం యొక్క ప్రతిబింబం పడి ఆ ప్రతిబింబానందాన్నే అనుభవిస్తూ ఉంటారు ఒకటి ఈ ప్రకారంగా ఆనందమయ కోసం యొక్క చెప్పి స వృత్తి ఆనందమయ ఇ అభిప్రాయ ఈ ప్రియా మోదాది వృత్తులు ఏవైతే ఉన్నాయో అంతర్ముఖ వృత్తి ఏదైతే ఉందో ఇదే ఆనందమయ కోసము అనబడుతుంది తనాత్మత్వం ఆహా కదా చిత్త ఇప్పుడు ఈ ఆనందమయ కోసం కూడా అనాత్మ ఉంది అని పదో శ్లోకం ద్వారా చెప్పినాడు కదాచిత్వతో నాత్మ అనంటూ అయం ఆనందమయ అపి ఈ ఆనందమయ కోసం కూడా కదా చిత్వత కదాచిత్ తినకాలం ఇట్లా ఉండి అట్లా లేకుండా పోయేటువంటి ఈ ఆనందమయ కోశం కూడా ఆత్మ నశాత్ ఇది కూడా ఆత్మ కాదు అయం ఆనందమయో అప్ప కదా చివరి ఆత్మ నశాత్ అబ్రాది పదార్థవత్ ఇతర్థ ఈ ఆనందమయ కోసం కూడా ఆత్మ కాదు ఎందుకు కాదా చిత్కత్వాతో అది క్షణకాలం ఇట్లా ఉండి పోయేది కాబట్టి ఏ విధంగా అంటే అబ్రాదివత్ మేఘాలు ఆకాశంలో ఈ విధంగా వస్తూ అట్లా మళ్ళీ పోతూ ఉంటాయి వాయువు అధీనంలో ఉంటాయి ఆ మేఘాలు వాయువు తీసుకొచ్చినప్పుడు ఇలా వస్తాయి కనపడతాయి మరి ఆ వాయువు అలాగే గట్టిగా వీసినట్లయితే ఆ మేఘాలు మళ్లీ తొలగిపోతాయి ఎట్లా అభ్రములు మేఘములు కాదా ఇట్లా క్షణకాలం కనపడి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయో అట్లా ఈ ఆనందమయ కోసం కూడా కదా చికం ఉన్నందువలన ఇది ఆత్మ కాదు ఆత్మ అయితే ఎట్లా ఉండాలి అది ఎల్లప్పుడూ ఉండాలి కదా మరి ఇది కదా ఉన్నది కదా ఆనందమయ కోసం ఆత్మ అవడానికి వీల్లేదు అని ఈ విధంగా ఆనందమయ కోసం యొక్క స్వరూపము దాని యొక్క అనాత్మత్వాన్ని చెప్పినాడు నన్ను విద్యమానా ఆనందమయా దీనం ఆత్మత్వ నిరాశే నైరాత్మ్యం ప్రసజేత ఇత్యా ఆ సంఖ్య ఆహా ఇప్పుడు ఉన్నటువంటి అన్నమయం మొదలుకొని ఆనందమయ పర్యంతం కలిగినటువంటి ఈ పంచ కూడా ఇవి ఆత్మ కాదు అని నిరాకరణ చేస్తూ వచ్చారు మరి ఎప్పుడైతే ఇంత దగ్గర అజ్ఞానవశాత్ ఇవే ఆత్మ అని మేము అనుకున్నాము అవి ఆత్మగాథని మీరు నిరాకరిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు నైరాత్మ్య ప్రసంగం ఏర్పడింది అంటే నిరాత్మత్వం శూన్యవాదం ఏర్పడింది అసలు ఆత్మని లేదు ఇక ఆత్మ అని అనుకున్నాము అవి ఆత్మగాథని నిరాకరణ చేసినావు ఇక ఆత్మనే లేదు అన్నప్పుడు శూన్యవాద ప్రసంగం ఏర్పడింది నైరాత్మ్య ప్రసంగం ఏర్పడుతుంది అని శంక ప్రాప్తం అప్పుడు సమాధానం చెప్పబడింది బింబభూత ఏ ఆనంద అసౌ ఆత్మ ఆనందమయ కోసం ప్రతిబింబం అని చెప్పుకున్నాం మరి ప్రతిబింబం అన్నప్పుడు బింబం ఉండాలి కదా మరి ఎవరు అంటే ఆ బింబమే ఆత్మ బుద్ధ్యాలో ప్రతిబింబతయ అవస్థిత ప్రియాది శబ్ద వాచ్య ఆనందమయస్య బింబూత కారణభూత ఏ ఆనంద అసౌయ ఆత్మా అని సమాధానం చెప్పినాడు ఈ బుద్ధి ఆదుల బుద్ధి అంటే ఆది శబ్దం చేత అజ్ఞానం జాగ్రత్త స్వప్నాల్లో ప్రియ మోద వృత్తుల చేత బుద్ధి ఉంటుంది నిద్ర రూపం చేత ఎప్పుడైతే సుక్షిప్తులు పోతాడో అప్పుడు అజ్ఞానం ఉంటుంది అందుకని ఈ బుద్ధి ఎందుగాని అజ్ఞానం గానీ చైతన్యం యొక్క ఏదైతే ప్రతిబింబం ఉన్నదో ఈ ఆనందం కోసము నాకు ఆధారమైనటువంటి బింబూత కారణభూత ఏ చైతన్యం ఉన్నదో ఏ ఆనందం ఉన్నదో అదే ఆత్మా అని నిరాత్మత్వాన్ని నిరాకరణ చేసినాడు శూన్యవాదాన్ని నిరాకరణ చేసినాడు ఈ ఆనందమయ కోసాన్ని కూడా ఆధారభూతమైన బింగభూత ఆనందం ఉన్నదో అదే ఆత్మ ఆత్మ లేదు కాదు శూన్యవాదం ప్రసక్తి రాదు నైరాత్మ ప్రసక్తి రాదు ఆత్మ ఉంది దానికి బింగభూత ఆనందమే ఆత్మ అని చెప్పినాడు కుతహ ఇత్య సర్వదా స్థితే ఎందుకు అంటే నిత్యత్వాత్ ఈ ఆనందమయ కోసం కాదా చెప్పుకున్నాము అది ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది బింబ రూపంలో అది లేనప్పుడు కూడా అధిష్టాన రూపంలో ఉంది అందుకని సర్వదా స్థితే ఎల్లప్పుడూ ఉంటున్నందువలన బింబరూప ఆనందము అయినటువంటిదే ఆత్మ అని చెప్పినాడు ఎందుకు అంటే నిత్యత్వాత్ సర్వదా స్థితేహ అంటే సర్వదా అంటే నిత్యము అది నిత్యం ఉన్నందువలన ఇదే ఆత్మ వివాదాధ్యాసి ఆనంద ఆత్మ భవితమర్హతి నిత్యత్వాత్ ఏ ఆత్మ నా భవతి నా అసౌ నిత్య యథా దేహాది ఇక్కడ ఆత్మ నిత్యము ఈ బింబభూత ఆనందమే ఆత్మ అని రుజువు చేయడానికి అనుమాన ప్రయోగం చెప్పినాడు వివాదాధ్యాసితమైనటువంటి ఈ ఆనంద ఆత్మ ఈ ఆనందమే ఆత్మ అవుటకు యోగ్యం ఉంది ఈ ఆనందం నిత్యం ఈ ప్రియ మోదాది వృత్తులు ఉన్నప్పుడు కూడా ఆనంద రూపంలో ఉన్నది మరి అవి లేనప్పుడు కూడా ఆనంద రూపంలో సదా విద్యమానమై ఉన్నది ఎందుకు నిత్యత్వాత అనే హేతు ఉన్నది ఏది నిత్యం అది ఆత్మ ఉంటుంది యా ఆత్మ నా భవతి నా అసౌ నిత్యం ఏది ఆత్మ కాదో అది నిత్యం ఉండదు యథ దేహాది ఈ దేహాదులో ఆత్మ కాదు అందుకని నిత్యములు కావు ఆది శబ్దం చేత ఘటాదులు దేహము ఘటము ఆత్మ కాదు అందుకని నిత్యములు కావు అనిత్యములు అని అంటే ఆత్మ ఏది అది నిత్యం అని చెప్పినట్లయింది వ్యతిరేక దృష్టాంతం చేత గగనాదేహే ఉత్పత్తి మత్తువేనా అనిత్యత్వాత్ నా అనైకాంతికత ఇది భావ అయితే కొందరు నైయాయికులు ఏమంటారు ఆత్మనే నిత్యం అంటారు మరి ఆకాశవాదులు కూడా నిత్యం ఉన్నాయి కదా స్వామీజీ మనం తత్వానుసంధానంలో మరి వేదంత పచ్చదశలో కూడా మొదటి ప్రకరణలు చెప్పుకుంటూ వచ్చాము ఆకాశము నిత్యము దేశము నిత్యము కాలము నిత్యము ఆత్మ నిత్యము మనస్సు నిత్యము మరియు పృతి వ్యాధి చతుర్భూతాల యొక్క పరమాణువులు నిత్యము అనే విధంగా అనేక పదార్థాలు నిత్యమై ఉండగా ఆత్మ ఒకటే నిత్యం అంటారు ఏమని ఆకాశాదుల యొక్క ఉత్పత్తి వినబడుతున్నది శృతులు తస్మాత్ వాయే ఆకాశ సంబూత అని అంటూ యొక్క ఉత్పత్తి వినబడుతుంది మరియు లయం కూడా వినపడుతుంది కాబట్టి ఉత్పత్తి వినాశాలు కలిగింది ఏదో అది అనిత్యం ఉంటుంది అందుకని వాటికి అనైకాంతికత్వం లేదు అంటే నిత్యత్వం అనేది లేదు కాబట్టి ఆకాశలో అతివ్యాప్తి దోషం అనేది రాదు మరే మనగా ఆత్మనే నిత్యం ఉన్నది అదే ఆనందరూపమున్నది అదే ఆత్మ అని ఆనందమే కోసము ఆత్మ కాదు దానికి బింబూతమైనటువంటి ఆనందమే ఆత్మ అని ఈ విధంగా పంచకోశాలను అనాత్మగా నిరూపించున్నాడు ఇప్పుడు మళ్ళీ చోదయతి మళ్ళీ శంక చేస్తాడు శంక సమాధానం రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చనా సహనో సహ వీర్యం కర్వాహై తేజస్వి నావే తమస్ విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి